శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే శ్రీ వేదాంత పంచదశి నాలుగవ ప్రకరణము ద్వైత వివేక ప్రకరణం ఈరోజు ఈ ద్వైత వివేకమనబడు చతుర్థ ప్రకరణాన్ని మంగళ పూర్వకంగా చేసుకుంటున్నాము ఓం అనంటూ గ్రంథారంభం చేయబడుతుంది ఓం అని ఉచ్చారణ చేతనే పరమాత్మ యొక్క స్మరణ అయినట్టే ఎందుకనంటే తస్యవాచక ప్రణవ అని చెప్పిన ప్రకారంగా ఓం అంటేనే పరబ్రహ్మ వాచకం కాబట్టి ఓం అని ఉచ్చారణ చేయుట తోడు పరమాత్మను స్మరించినట్లు అవుతుంది పరమాత్మ స్మరణమే మంగళమనబడుతుంది ఇంతే కాకుండా ఓం అనేరం మంగళమని ఎందుకని పరిగణిపబడుతుంది అంటే ఓంకారశ్చా శబ్దశ్చ ద్వామణ పురా కంఠం భిత్ వినిర్యాత తస్మాత్ మంగలికా ఉభౌ అని నారదీయ పురాణం చెప్పిన ప్రకారంగా ఓంకారము మరియు అథ అనే రెండు శబ్దాలు సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని యొక్క కంఠము నుండి వెలువడినందువలన ఈ ప్రప్రథమైనటువంటి శబ్దములు కాబట్టి మంగళములుగా పరిగణించబడతాయి ఈ ప్రకారంగా శ్రీ పంచదశి శ్రీ అంటే బ్రహ్మ విద్య రూప ఐశ్వర్యం కలిగినటువంటి పదిహేను గ్రంథాల యొక్క సమూహాత్మకమైనటువంటి పంచదశలో ఏం ప్రతిపాదించబడుతుంది అంటే బ్రహ్మ విద్యయే ప్రతిపాదించబడుతుంది అందుకని స్త్రీ అనేది బ్రహ్మ సూచిస్తుంది ఇంతే కాకుండా ఏదైనా సద్గ్రంథానికి గానీ మహాత్ముల నామోచరణ చేస్తున్నప్పుడు గానీ మరి దేవతల యొక్క నామోచ్చారణ చేస్తున్నప్పుడు గాని ప్రప్రథమముగా శ్రీ అనే శబ్దాని ఉచ్చారణ చేస్తూ వారి నామాన్ని తీసుకోవాలి ఇది సంప్రదాయ పద్ధతి దేవం గురు గురు క్షేత్రం క్షేత్రాది దేవతం సిద్ధం సిద్ధాది కారాంశ్చ శ్రీ పూర్వం సము వీర శాస్త్రం చెప్తుంది దేవుని యొక్క నామం ఉచ్చారణ చేసేటప్పుడు గురువు యొక్క నామం ఉచ్చారణ చేసేటప్పుడు పుణ్యక్షేత్రం యొక్క నామ ఉచ్చారణ చేసినప్పుడు మరియు పెద్దలు సిద్ధ పురుషులు వారి యొక్క నామోచ్చారణ చేస్తున్నప్పుడు స్త్రీ అనేటువంటి అక్షరాన్ని మొట్టమొదటి ఉచ్చారణ చేసిన తర్వాతనే వారి నామం తీసుకోవాలి అని చెప్పింది ఈ విధంగా బ్రహ్మ విద్యారూప పంచదశ గ్రంథంలో చతుర్థ ప్రకరణము ద్వైత వివేకము ద్వైతం అంటే రెండవది అని అర్థం శ్రీ సురేశ్వరాచార్య వారు బృహదరణ ఉపనిషత్ భాషం పైన వార్తకాలు రాస్తూ నాలుగో అధ్యాయము మూడో బ్రాహ్మణము నూట తొంభై ఆరో శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు ద్విధం ద్వైతమి ద్విధ హితం గతం ఇంగ్ అనేటువంటి ధాతు చేత అనేటువంటి శబ్దం ఏర్పడింది ద్విధా ఇతం ఇంగ్ అంటే గతం అంటే ఏర్పడింది అయ్యింది రెండుగా దో ప్రకార ప్రాప్త వస్తువుకో ద్వీతికహెత్త రెండు ప్రకారాలుగా పొందబడినటువంటి వస్తువును ద్వీతము అంటారు రెండుగా అయ్యింది అంతే రెండుగా కాలేదు అయినట్టు అయ్యింది ద్విధా హితం గతం అంటే దో ప్రకార ప్రాప్త వస్తువుకో ద్వీతిక హెత్తే హై ఉస్కే భావక ద్వైతకహైతే హై తద్భావో ద్వైతముచ్చతే ఆ ద్వైత భావముకే ద్వైతం అంటారు ఇక తను నిషేధైన అద్వైతం జిశమే ద్విధాభావం అంటే ద్వైత నహి ఓ అద్వైత కాలేనియందు ఈ ద్విధాభావం లేదు అది అద్వైతం అంటే ఈ ద్విధాభావం ఈ ద్వైతము కూడా వాస్తవం కాదు బ్రహ్మమే సకల నామరూపాలకు అధిష్టానం అంటే ఈ నామరూప ప్రపంచం అంతా అధ్యస్తం అధ్యస్త యొక్క వాస్తవ స్వరూపం నిన్ననే చెప్పుకున్నాం కదా అధిష్టానమే అధిష్టానమే అంటే వివర్తోపాదన కారణమైనటువంటి పారబ్రహ్మే నామరూప ద్వైత ప్రపంచము వలె కనపట్టుచున్నది వలే అంటే వాస్తవం కాదు అని చెప్పినట్లయింది ఎందుకని అట్లా వచ్చింది అధ్యస్థము కదా అజ్ఞానం చేత కల్పించబడింది అంతే వాస్తవం కాదు రజువు రజువుగానే ఉంది కాని సర్పము వలె భాషిస్తుంది ఉన్నది వాస్తవంగా రజ్జువే సర్పము అని అంటున్నప్పుడు సర్పం యొక్క ప్రతీతి అవుతున్నప్పుడు కూడా ఉన్నది రజువే సర్పము అధిష్టాన జ్ఞానం చేత నివృత్తమైన పిలప మిగిలేది రజ్జువే ఉన్నది ఒకటే కాని రెండు వలె కనపడుతుంది అందుకని ద్విధేతం ద్వీతమి తద్భావో ద్వైతం ఉచతే తన నిషేధేన చ ద్వైతం ప్రత్యగవస్తే ఇక ఆ ద్వైతాన్ని నిషేధం చేస్తే ఇంకా మిగిలేదే ప్రత్యేక వస్తువే ఉంటుంది ప్రత్యేకమైన పరమాత్మనే ఉంటుంది ఆ పరమాత్మనే ద్వైతం వలె అయ్యింది మళ్ళీ యథార్థ జ్ఞానం అయిన తర్వాత మళ్ళీ పరమాత్మ పరమాత్మగానే అవశిష్టమై ఉంటుంది ప్రత్యేక వస్తువే అవశిష్టమై ఉంటుంది ఈ విధంగా ద్వైతము అంటే ఈ కల్పిత ద్వైతం ఏదైతే ఉందో దాన్ని మనం అధిష్టాన బ్రహ్మం నుండి వివేకం చెయ్యాలి వేరు చేయాలి వేరు చేస్తే అప్పుడు ఈ ద్వైతం అనేది కల్పితము తెలుస్తుంది ఆ కల్పితమైంది సత్యమైనటువంటి వస్తువు కానిరదు కాబట్టి వాస్తవ స్వరూపం ఏమిటి అంటే అధిష్టానమేవా అధిష్టానమే మన యొక్క వాస్తవ స్వరూపం అని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అభేదభ్రాంతి అయింది కదా మనకు ఈ దేహాది సంఘాతం చేత తాదాత్మ అధ్యాస అయింది ఈ అభేదభ్రాంతి పోవాలంటే మనం ఏం చేయాలి అభేదంగా ఉన్నటువంటి వాటిని వేరు చేయాలి వివేకం చేయాలి నామరూప ప్రపంచాన్ని వేరు ఈ నామరూప ప్రపంచానికి అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అది మిగులుతుంది ఇక మనకు అప్పుడు తెలుస్తుంది ఏది హేయము ఏది గ్రాహ్యము తెలుస్తుంది కదా ఈ నామరూప ప్రపంచం మిథ్యా అధిష్టానం సత్యము మరి ఇప్పుడు సత్యమా మనకు గ్రాహ్యము మిథ్యానా చెప్పండి మిథ్యా అని దాన్ని వదులుకోవాలి అది హేయం ఉంటుంది మరి అధిష్టాన బ్రహ్మము మనకు గ్రాహ్యం అని తెలిసిపోతుంది ఆ అధిష్టాన బ్రహ్మమును మనం తెలుసుకుంటే మన జన్మధన్యమైపోతుంది బంధం యొక్క నివృత్తి అవుతుంది అందుకని ఇప్పుడు గ్రంథకర్త అయినటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు ద్వైత వివేక మనబడు ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నాడు శుభారంభం చేద్దామా ఒకటో శ్లోకం ఈశ్వరేనా జీవేన సృష్టం ద్వైతం ప్రపంచే వివేకే సతి జీవేన హేయో బంధ స్ఫుటీ ఈ ద్వైతం అనేది రెండు ప్రకారాలుగా ఉంటుంది ఎట్లుంటుంది ఉన్నది ఒకటే కదా నామరూప ప్రపంచం దేహాదిక ప్రపంచం ఒకటే కదా రెండు ఎక్కడ ఉన్నాయి అని అంటే ఈశ్వరేనా జీవేనా అపి ఈశ్వరుని చేత మరియు జీవుని చేత ద్వైతం సృష్టం ఈ ద్వైత ప్రపంచం సృష్టించబడింది అంటాడు అంటే ఈశ్వర సృష్టి జీవ సృష్టి అనే సృష్టి రెండు ప్రకారాలుగా ఉంది ఈ ద్వైత ప్రపంచము రెండు విధాలుగా ఉంది ఇప్పుడు మనకు ప్రతీయమానం అవుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ కూడా ఇది ఈశ్వర రచిత ప్రపంచం ఇక ఆ ప్రపంచంలోనే అంతర్గతమైనటువంటి ఈ మన శరీరము మరియు ఈ శరీరం చేత సంబంధీకులైనటువంటి బంధుమిత్ర పుత్ర కలత్ర మరియు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆస్తులు పాస్తులు భూమి పుట్రా ఏవైతే ఉన్నాయో ఇదంతా ఈ జీవుని ప్రపంచం చూసారా ఆ ఈశ్వర ప్రపంచంలోనే కొంత భాగాన్ని నాది అని అభిమానిస్తున్నాడు కాబట్టి అది జీవుని సృష్టి అయింది ఇప్పుడు రెండు సృష్టిలైనా లేదా రెండు అంటే వాస్తవంగా రెండు లేవు ఉన్నది ఒకటే కానీ ఆ ఈశ్వర సృష్టిలోనే కొంత భాగాన్ని అంటే వానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది వాణి సృష్టి జీవుని సృష్టి ఈ రెండు సృష్టిల్లో మనకు బంధానికి కారణమేది విచారం చేయాలి వాస్తవంగా విచారం చేస్తే ఈశ్వరుని సృష్టి ఎవరికి బంధానికి కారణం కాదు ఎవరికి కూడా హాని లేదు ఈశ్వర సృష్టి చేత ఎవడైతే నేను నాది అని ఈశ్వర సృష్టిలోని ఒక వస్తువును అంటే ఈ శరీరాన్ని ఇంకా తనకు సంబంధించినటువంటి వస్తువును నేను నాది అని అనుకుంటే అది వానికి బంధం అవుతుంది కానీ ఈశ్వర సృష్టి బంధానికి కారణం కాదు చూసారా ఇప్పుడు ఇందులో హేయమేది గ్రాహ్యమేది చూడండి ఈశ్వర సృష్టి త్యాజ్యము కాదు అది బంధానికే కారణం కాకపోతే అది దుఃఖానికే కారణం కాకపోతే దాన్ని త్యాగం చేయాల్సిన అవసరమేమి లేదు ఎవడైతే ఆ ఈశ్వర సృష్టిలోని కొంత భాగాన్ని నేను నాది అని అదే బంధానికి కారణమైంది అదే త్యాజ్యము అదే హేయము అప్పుడు మనకు స్పష్టం తెలుస్తుంది బంధం అంటే ఏది అని తెలుస్తుంది ఎప్పుడైతే తెలిసిందో ఆ జీవ సృష్టిని త్యాగం చేస్తే అంటే నేను నాది అని త్యాగం చేస్తే ముక్తుడే ఉపనిషత్తు కూడా చెప్తుంది అహం మమేతి బంధహ నిర్మమేతి వి నేను నాది అనుకుంటే బంధము నేను కాదు నాది కాదు అనుకుంటే ముక్తి ఇప్పుడు మరి నేను నాది అని జీవుడు అంటే ఈ శరీరాన్ని సంగాతాని సంఘాన్ని నేను అనుకుంటున్నాడు ఒక్కోసారి నాది అంటాడు లేదా దేహ వ్యతిరేక్తమైనటువంటి ప్రాణులను జీవులను బంధుమిత్రదులను వాళ్ళను నా వారు అనుకుంటాడు ఇదే నేను నాది అహం మమ అనేదే బంధము ఈ అహం మమను వదిలితే ముక్తి ఇంకేముందండి అందువల్ల మనకు హేయం ఏది అంటే జీవ సృష్టి హేయం ఉన్నది దాన్ని వదులుకుంటే మనకు మోక్షం అంతే అని స్పష్టమవుతుంది స్ఫుటి భవేత్ వివేకం చేసినప్పుడు స్పష్టం అవుతుంది వివేకే సతి జీవేన హేయహ బంధ స్ఫుటీ భవేత్ జీవ సృష్టి ఈశ్వర సృష్టి ఈ రెండింటిని మనకు గ్రంథకర్త ప్రపంచతే అంటే విస్తారంగా మనకు చెప్తాడు ప్రపంచం అంటే ఏమిటి విస్తారము అని అర్థం రెండు సృష్టిలో గురించి విస్తారంగా చెప్తాడు చెప్పి అందులో వివేకం చేస్తాడు అంటే జీవ సృష్టిని ఈశ్వర సృష్టి వేరు చేసి అదే బంధానికి కారణం తెలుసుకుంటాం కాబట్టి అప్పుడు మనకు స్పష్టమవుతుంది ఈ బంధాన్ని తొలగించుకోవాలి అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ముక్తులం కాబట్టి ఇక్కడ ద్వైత వివేకం అనేటువంటిది చేయబడుతుంది అని మొదటి శ్లోకం ద్వారా తెలుసుకున్నాము అయితే గ్రంథకర్తకు ఏ గ్రంథాన్ని ఆరంభం చేసినా గానీ చేయాలనేటువంటి నియమం కూడా ఉంది సంప్రదాయం దర్వ్న పరిసమాప్తి కామో మంగళమాచార్య అనేటువంటి అనిమిత శృతి కూడా ఉంది కాబట్టి మరి ఇక్కడ మంగళం ఏం చేసిండు ఇది అంటే ఇక్కడ ఈశ్వర శబ్దాన్ని తీసుకున్నప్పుడే మంగళం చేసినట్లు ఎందుకు ఈశ్వరుడు అంటే ఎవరు శుద్ధమైనటువంటి బ్రహ్మం కంటే భిన్నుడా చెప్పండి ఈశ్వరుడు అంటే మాయా ఉపాధికుడు మాయా ఉపహిత చేతనము ఈశ్వరుడు అంటాము మరి మాయా ఉపహితం ఉన్నప్పుడు అది విశిష్ట చైతనం అయింది కదా శుద్ధ చైతనం ఎట్లయింది అది మంగళం ఎట్లవుతుంది అంటే ఒక రకంగా విచారం చేస్తే సగుణ వస్తు నిర్దేశము నిర్గుణ వస్తు నిర్దేశము మంగళం రెండు ప్రకారాలు ఉంటది ఇక్కడ సగుణ వస్తు నిర్దేశం అయితుంది ఈశ్వరే నాపి ఈశ్వరుని స్మరిస్తూ లేదా ఆ కూడా శుద్ధం కంటే భిన్నం కాదు విశిష్ట శుద్ధాన్న అతిరిచతే అనేటువంటి చేత విశిష్టం శుద్ధం కంటే భిన్నంగా ఉండదు ఏ విధంగా అద్దంలో సూర్యుని యొక్క కిరణాలు పడి అది విశేషం ప్రతిబింబ రూపంలో మనకు కనపడతాయి ఇప్పుడు అద్దంలోని ప్రకాశం విశిష్ట ప్రకాశం విశేష ప్రకాశం ఆ విశేష ప్రకాశము సామాన్యం కంటే భిన్నంగా ఉన్నదా బాబా సామాన్య ప్రకాశమే అద్దములో పడి అది మహాత్మ్య చేత సామాన్యమే లేకపోతే ఆ జడమైన ఉపాధి ఏం విశేషాన్ని సృష్టిస్తారు చెప్పండి చీకట్లో పెట్టండి అర్ధాన్ని అందరి నుంచి ఏమైనా చెప్పండి రాదు కదా మరి ఆ విశిష్ట ప్రకాశాన్ని ఎప్పుడు ఇవ్వగలుగుతుంది మనకు ఆ అద్దము అంటే సామాన్య కిరణాలు దాని పడినప్పుడే ఆ సామాన్యమునే విశేషం చేసి చూపెడుతుంది సామాన్యం లేకపోతే విశేషం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి మరి ఇప్పుడు ఈ కంటే భిన్నంగా ఉండదా చెప్పు విశిష్ట శుద్ధ నాతరిచ్చతే విశిష్టము శుద్ధం కంటే భిన్నం కాదు అట్లా ఈ విశిష్ట చేతనము మాయా ఉపేత శుద్ధం కంటే భిన్నం కాదు ఏ విధంగా గంగా శుద్ధమైనటువంటిది పవిత్రమైనటువంటిది అక్కడ ఏదో హరిద్వారకో ఋషికేశ లేదా కాశీకో పోయినప్పుడు తెచ్చుకున్నారు కలశంలో తెచ్చుకున్నారు గంగా జలాన్ని పూజా గృహంలో పెట్టుకున్నారు ఒక మిత్రుడు వచ్చి ఆ కలశాన్ని చూసి ఏమయ్యా కలశంలో ఏముంది అని అంటే మీరేమంటారు చెప్పండి ఇది ఘట జలము కలస అంటారా గంగా జలం అంటారు చెప్పండి ఇది గంగా అంటారు మరి ఇప్పుడు గంగాజలము శుద్ధమున్నదా ఇప్పుడు శుద్ధము ఉన్నది స్వయంగా స్వరూపం చేత శుద్ధమే ఉంది కానీ ఇప్పుడు ఉపాధి చేత ఉన్నది కదా ఆ కలశం అనే ఉపాధి చేత మరి ఇప్పుడు విశిష్టం అంటారా విశిష్ట వ్యవహారం చేయనే చేయరు గంగా జలం అది నదిలో ఉన్నప్పుడు గంగా జలమే ఉన్నప్పుడు కూడా గంగా ఎందుకు ఆ శుద్ధం ఎప్పుడు కూడా చెడిపోదు అదే విధంగా విశిష్టమనే వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా శుద్ధానికి ఏమి హాని అందుకని ఇక్కడ ఈశ్వరుడు అనే శబ్ద ప్రయోగం చేసి సగుణ వస్తు నిర్దేశం మంగళం అని చెప్పుకున్నా నడుస్తుంది లేదా నిర్గుణ వస్తు మంగళమని చెప్పుకుంటే కూడా నడుస్తుంది ఎందుకంటే విశిష్ట శుద్ధాన్ని ఆచరించే విధంగా మంగళం తప్పకుండా చేస్తున్నాడు ఎందుకంటే కర్తవ్యం ఉంటది గ్రంథ కర్తకం విషయశ్చ ప్రయోజనం వినానుబంధం గ్రంథాదవ మంగళం నైవ శని చెప్పిన ప్రకారంగా మంగళాచరణము చేస్తూ చేస్తూ గ్రంథకర్త అనుబంధ చతుష్టం ను కూడా సూచించాలి గ్రంథారంభంలో మనం ఎప్పుడు ప్రతి గ్రంథారంభంలో చెప్పుకుంటూ వస్తూ ఉంటాము అనుబంధ చతుష్టమేది విషయము ప్రయోజనము అధికారి సంబంధం ఇక్కడ హేయో బంధ స్ఫుతి భవేత్ అన్నాడు కదా ఇక్కడ ప్రయోజనాన్ని సాక్షాత్ గా చెప్పినట్లయింది ఇక ఈశ్వరుడు అని చెప్పడం చేత పరబ్రహ్మ వస్తువు ఇక్కడ ప్రతిపాద్య వస్తువు అని చెప్పినట్లయింది మరి ఎప్పుడైతే విషయము ప్రయోజనం చెప్పబడిందో ఆ ప్రయోజన ప్రాప్తి అధికారి సంబంధం యథాయోగ్యం ఊహనీయం అని ఈ విధంగా అనుబంధాలు చూపిస్తాయని కూడా చెప్పినాడు గ్రంథకర్త ఇప్పుడు టీకాకారుల యొక్క అంటే భాషా టీకాకారులు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు మరి సంస్కృత టీకాకారులు అయినటువంటి శ్రీ రామకృష్ణుల వారు కూడా టీకాను ఆరంభిస్తూ మంగళాచరణం చేస్తున్నారు రామకృష్ణ వారి యొక్క మంగళాచరణను చూడండి నత్వ శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వరౌ మయా వివేకస్య క్రియతే పద యోజన శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వరౌ నత్వ శ్రీ అంటే బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యం కలిగినటువంటి శ్రీ భారతీ తీర్థుల వారు శ్రీ విద్యారణ్య గురుదేవులు ఈ ఇద్దరు కూడా రామకృష్ణుల వారికి గురువులు కాబట్టి ఆ ఇద్దరి గురువులకు నత్వా నమస్కరించి అసమాపక క్రియ నత్వాత్యం అంటే నత్వాంది అంటే నమస్కరించి ద్వైత పదయోజన మయా క్రియతే క్రియతే అనేది ఇది పూర్ణ అసమాపక క్రియ క్రియతే నాచేత చేయబడుతున్నది అంటాడు ఏమిటి ద్వైత అనేటువంటి నాలుగో ప్రకరణానికి పదయోజన అంటే ప్రతి పదార్థానికి అర్థం చెప్తూ నేను టీకా రాస్తున్నాను కదా మయాక్రియత అంటే నా చేత వ్రాయబడుచున్నది కర్మని ప్రయోగం చేసినాడు ఈ విధంగా రామకృష్ణ వారు కూడా గురు నమస్కారాత్మకమైనటువంటి మంగళాచరణం చేస్తూ టీకాను ప్రారంభిస్తున్నారు అట్లే భాషా టీకాకారులు అయినటువంటి శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు కూడా మంగళాచరణం చేశాడు శ్రీమత్ సర్వ గురోన్న పంచదశ నృభాష వివేకశ వ్యాఖ్యాం తత్వ ప్రకాశిక శ్రీమద్ అంటే బ్రహ్మ విద్య రూపాయర్యం కలిగినటువంటి సర్వ గురువు సకల గురువులు మన గురు పరంపరలో ఎంత మంది ఉన్నారు నారాయణ పద్మభూవం అని చెప్పిన ప్రకారంగా గురు పరంపర ఉన్నటువంటి సకల గురువులకు నమస్కారం చేసి మరి స్వ విద్యా గురువులు దీక్షా గురువులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా నమస్కరిస్తూ పంచదశ నృభాషయ పంచదశకి అంటే శ్రీ విద్యారాణ్య గురు దేవుల శ్రీ వేదాంత పంచదశకి అందులో ద్వైత నాలుగో ప్రకరణమైనటువంటి ద్వైత వివేకమునకు తత్వ ప్రకాశకం వ్యాఖ్యం అనబడు వ్యాఖ్యాను నేను చేస్తున్నాను ఏ భాషలో అంటే నృభాషయ నర భాష లేవు అంటే ప్రాంతీయ భాష మానవ భాష సంస్కృత భాష అయితే అది దేవ భాష అనబడుతుంది వీర్వాణం అనబడుతుంది ఇక హిందీ మరాఠీ తెలుగు కన్నడము తమిళము ఇవైతే ఏ వివిధ ప్రాంతీయ భాషలు ఉన్నాయి ఇవన్నీ నరభాషలు అనబడతాయి నరభాష హిందీ భాషలో నేను తత్వ ప్రకాశిక అనేటువంటి పేరు గల టీకను వ్రాస్తున్నాను శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు కూడా మంగళాచరణము చేస్తున్నారు ఇదొక ప్రకరణం కదా ద్వైత వివేకం అనేది ప్రకరణం అంటే కూడా మీకు గుర్తుండవచ్చు బహుశా శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్ర కార్యంతరే స్థితం ఆహుహో ప్రకరణం నామ గ్రంథం విపస్థిత అని పరాశర ఉపపురాణంలో చెప్పబడిన ప్రకారంగా శాస్త్రం అంటే మనకు తస్మత్ శాస్త్రం బ్రహ్మాణం తే కార్యకార్య వ్యవస్థితం అని చెప్పిన ప్రకారంగా మనకు వేదమే పరమ ప్రామాణికమైనటువంటి శాస్త్రము ఆ వేదంలో అద్వైత పరబ్రహ్మము అనేక ప్రక్రియలు చెప్పబడ్డాయి అందులో ఇవో కొన్ని ప్రక్రియలను తీసుకొని ఇక్కడ చర్చించబడుతుంది కాని ఆ శాస్త్రములకు ఏదైతే పరమ ప్రయోజనం ఆ ప్రయోజనము ఈ ప్రకరణ గ్రంథం చేత కూడా మనకు సిద్ధిస్తుంది ఇటువంటి దానికే ప్రకరణము అని అంటారు కానీ ప్రకరణం లక్షణం కూడా తెలుసుకున్నాం ఇప్పుడు శ్రీ రామకృష్ణ వారు టీకను ప్రారంభిస్తూ గ్రంథస్య నిష్ప్రత్యూహ పరిపూరణ అభిలషిత దేవత తత్వానుస్మరణ లక్షణ మంగళం ఆచరన్ అస వేదాంత ప్రకరణత్వాత్ శాస్త్రీయం ఏ అనుబంధ చతుష్టయం సిద్ధవత్కృత్య గ్రంథారంభం ప్రతి జానీతే శ్రీ విద్యారణ్య గురుదేవులు ఈ నాలుగో ప్రకరణ మనబడు ద్వైత వివేకమును వరాయడానికి ఇచ్చగించిన వాడయి ఈ గ్రంథము నిష్ప్రత్యూహ పరిపూరణాయ ప్రత్యూహం అంటే ప్రతిబంధకం దురితము పాపం ఈ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోవాలనేటువంటి ఇచ్చచేత అభిలషిత దేవత తత్వానుస్మరణ లక్షణం మంగళం తనకిష్టమైనటువంటి దేవత యొక్క తత్వమును దేవత యొక్క యథార్థ స్వరూపమును స్మరిస్తూ మంగళమాచరణ మంగళమును ఆచరిస్తూ మంగళం ఏమిటి విఘ్నధ్వంసకే అనుకూల వ్యాపారకు మంగళకయ్యే అంటారు అంటే గ్రంథం ఏవైనా విఘ్నాలు వస్తాయేమో అనేటువంటి అనుమానం చేత ఎందుకంటే చెప్పడానికి రాదు ఎటువంటి మహాత్ములకు ఏం విఘ్నాలు ఉంటాయి అని మనం అనుకోరాదు గత జన్మల్లో ఏవైనా పాపాలు ఇప్పుడు ఈ కార్యాన్ని చేయడానికి ప్రతిబంధకాలుగా రావచ్చు అందుకని ఆ ప్రతిబంధకాల యొక్క నివృత్తి కోసం పాప నివృత్తి కోసం దురిత నివృత్తి కోసము మంగళం తప్పకుండా చెయ్యాలి నిర్విఘ్న పరిసమాప్తి కామం మంగళమాచార్యత అని చెప్పిన ప్రకారంగా మంగళాచరణం తప్పకుండా చెయ్యాలి అనేటువంటి ఈ మంగళాచరణం చేస్తూ ఈ గ్రంథం వేదాంత ప్రకరణం వేదంతో ఉపనిషత్ ప్రమాణం ఉపనిషత్తుల్లో ఏ బ్రహ్మాత్మైకత్వ విషయం ప్రతిపాదించబడుతుందో అదే విషయం కూడా ఇక్కడ ప్రతిపాదించబడుతున్నది కాబట్టి ఇది కూడా శాస్త్రీయమేవ ఆ వేదాంత రూప ఉపనిషత్తులకు సంబంధించిన విషయమే ఇక్కడ ప్రతిపాదించబడుతుంది కాబట్టి ఆ వేదాంతాలకు ఆ శాస్త్రానికి ఏదైతే అనుబంధ చతుష్టయం చెప్పబడుతుందో అంటే అధికారి సంబంధము విషయము ప్రయోజనము శాస్త్రానికి ఏదైతే చెప్పబడిందో అదే అనుబంధ చతుష్టయాన్ని ఇక్కడ కూడా సిద్ధవత్కృత్య ఇక్కడ కూడా సిద్ధింపచేసి గ్రంథారంభం ప్రతిజానితే గ్రంథాన్ని ఆరంభిస్తున్నాము అని ప్రతిజ్ఞాపూర్వకంగా మంగళాచరణం చేస్తూ మంగళాచరణంలోని అనుబంధ చతుపెడుతూ ఇప్పుడు మంగళ పూర్వకంగా గ్రంథాన్ని ఆరంభం చేస్తున్నాడు ఏమని ఈశ్వరేనాపి జీవేనా అంటూ ఈశ్వరేనా జీవేనాపి సృష్టం ద్వైతం ప్రపంచతే ఈశ్వరుని చేత మరి జీవుని చేత సృష్టింపబడినటువంటి ద్వైతాన్ని విస్తారంగా ఇప్పుడు చెప్తున్నాము అంటూ ప్రతిజ్ఞ చేసినాడు పద్దెనిమిదో అంకం చూడండి ఈశ్వరేనా ఈశ్వరుని చేత అన్నాడు ఈశ్వరుడు ఎవరయ్యా అనంటే కారణోపాధికేన అంతర్యామిన అన్నాడు కారణ ఉపాధి కలిగిన వాడు అంటే మూల ప్రకృతి ఏదైతే ఉందో అదే మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి అని నృసింహ ఉత్తర తాపిన యోపనిసరి చెప్పిన ప్రకారంగా ఆ మూల ప్రకృతి ఏదైతే ఉందో అదే మాయా రూపం చేత మరియు అవిద్యారూపం చేత అయ్యింది అని చెప్పుకున్నాం ఆ మాయనే కారణ ఉపాధి అనపడుతుంది అవిద్య కార్యోపాధి అవిద్య అనండి లేదా మనం నిన్న చెప్పుకున్న ప్రకారంగా పంచకోశాలు అనండి జీవునికి ఉపాధి లేదా అంతఃకరణం ఏ ప్రకారంగా చెప్పినా కానీ కార్యోపాధిలోనే వస్తాయి ఇవన్నీ కూడా అయితే కారణ ఉపాధి గలవాడెవరు ఈశ్వరుడు ఎవరు అంతర్యామి సకల వస్తువులలో ఉండి సర్వమును నియమనం చేసేటువంటి వాడు మాయా శక్తి ఉంది కదా అతనికి నిన్న చెప్పుకున్న ప్రకారంగా ఆ మాయా శక్తి యోగం చేత సర్వమును నియమనం చేస్తాడు ఈశ్వరుడు ఎవరు కారణ ఉపాధి అంటే ఆ శక్తి లేదా ఆ మాయా అనేటువంటి ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుని చేత రచింపబడినటువంటి సృష్టి ఇది ఒకటి ఇక జీవేనా జీవుని చేత కూడా సృష్టి చేయబడింది జీవుడు అంటే కార్యోపాధికేనా అహంప్రత్యనా చార్యోపాధి కలిగిన పంచకోశాలు ఉపాధి కలిగిన వాడు లేదా అవిద్య ఉపాధి కలిగిన వాడు లేదా అంతఃకరణ ఉపాధి కలిగిన వాడు ఈ జీవుని చేత కూడా సృష్టింపబడింది ద్వైతం కాబట్టి ద్వైతము రెండు ఉన్నాయి ఇక్కడ ఈశ్వర ద్వైతము జీవ ద్వైతము ఈశ్వర సృష్టి జీవ సృష్టి సృష్టం అంటే ఉత్పాదితం ద్వైతం అంటే జగత్ ఈ జగత్తు రెండు ప్రకారాలుగా ఉత్పన్నమైంది రెండు ప్రకారాలుగా వాస్తవంగా ఉత్పన్నం కాలేదు ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఈశ్వరుని సృష్టిలోనే కొంత భాగాన్ని అభిమానించినందువల్ల ఇది జీవ సృష్టి అయింది ఈనకేన ప్రకారమైన సృష్టించుకున్నాడు కదా తాను శివుడు కాబట్టి జీవ సృష్టి ఈశ్వర సృష్టి ఉత్పన్నం ఇదే ద్వైతం మన ఇది ఈ జగత్ ఈ ద్వైతాన్ని ఇప్పుడు మనము వివేకం చెయ్యాలి వివిచ్యతే అంటే విభజ్య ప్రదర్శతే ఏది ఈశ్వర సృష్టి ఏది జీవ సృష్టి మరి ఏది త్యాజ్యము ఏది గ్రాహ్యము అనేది మనం ఇప్పుడు విచారణ చెయ్యాలి అస ద్వైత వివేచనస్ కాకదంతా పరీక్ష వత్ నిష్ప్రయోజనత్వం వారయతి స్వామిజీ ఈ ద్వైత వివేకం గురించి ఏం మనకు ఏం ప్రయోజనం ఉన్నది నిష్ప్రయోజనం ఏ విధంగా అంటే కాకదంత పరీక్ష వ నలుగురు మిత్రులు కూర్చున్నారు సంధ్యా వేళ ఇంటిపైన కూర్చుని కాకులు అరుస్తుంటే అందులో ఒకడు అన్నాడు ఆ నలుగురులో అరే మిత్రమ్మా ఈ కాకి ఎన్ని పనులు ఉంటాయో చెప్పరా అన్నాడు కాకి ఎన్ని దంతాలు ఉంటాయో చెప్పరా అన్నాడు ఎన్ని దంతాలు ఉంటాయి ఏమిటండి అసలు దంతాలు ఉంటాయా కాకి కానీ దంతాల యొక్క పరీక్ష చేస్తున్నారు వాళ్ళు ఇదేమిటి వ్యర్థమైనటువంటి విచారణ అందులో ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి కాక శకతి వా దంత మేషశ్యాండం కియత్ఫలం గర్ధ బివా కేసాహేష మూర్ఖ విచారణ కాకి దంతాల ఎన్ని ఉన్నాయి అనేటువంటి విచారణ గాడిలకు వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి అనే విచారణ మరి మేసశ్యాండం గొర్రె పొట్టేళ్లు అండ కోశాలు ఎంత భజన ఉన్నాయి ఎంత బరువు ఉన్నాయి అనేటువంటి విచారణ ఏమి విచారణ అంటారు దీనికి ఏషా మూర్ఖ విచారణ ఇది మూర్ఖ విచారణ నిష్ప్రయోజనం ఆ విధంగా ఈ ద్వైత వివేకం చేస్తే ఏం ప్రయోజనం ఉన్నది నిష్ప్రయోజనం కాకదంతా పరీక్షవత్ అని ఇక్కడ ఒక ఆయన శంక చేస్తే ఆ శంకను నిరాకరిస్తూ ఉత్తరార్థంలో చెప్పినాడు గ్రంథకర్త శ్రీ విద్యారాయణ గురుదేవులు వివేకే సతీ జీవేన హేయహ బంధ స్ఫుతి భవే అయ్యా ఈ ద్వైత వివేకం చేస్తే ఏం ప్రయోజనం అని అడుగుతున్నావా ద్వైత వివేకం చేస్తే జీవేన హేయహ బంధహ ఈ జీవుని చేత హేయం త్యాజ్యం బంధం ఏదైతే ఉందో ఈ జీవ ద్వైతం జీవ సృష్టి అది స్పష్టం అవుతుంది మనకు జీవుని ద్వారా సృష్టించబడినటువంటి ఆ సృష్టియే బంధానికి కారణం అవుతుంది ఈశ్వర సృష్టి బంధానికి కారణం కాదు అందువల్ల ఈ బంధానికి కారణమైనటువంటి జీవ సృష్టి త్యాజ్యం అని మనకు స్పష్టం ఇది ప్రయోజనం అందుకని నిష్ప్రయోజనంగా ద్వైత వివేకాన్ని ప్రారంభించడం లేదు అని సమాధానం చెప్పినాడు శ్లోకం ద్వారా ఇప్పుడు చూడండి ఇరవై ఒకటో అంకము వివేకే సతీ జీవేశ్వర సృష్టియోహో ద్వైతయోహో వివేచనే కృతే సతీ జీవేశ్వర యొక్క సృష్టిరైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో జీవ సృష్టి ఈశ్వర సృష్టి ఈ రెండిటిని వివేచనం చేసినట్లయితే పృథకరణం చేసినట్లయితే భిన్నముగా చేసి విచారించినట్లయితే జీవేనా హేయహ జీవుని చేత త్యాజ్యమైనటువంటి ప్రపంచం ఏదో సృష్టి ఏదో అది మనకు తెలియబడుతుంది జీవేనా అంటే ఏ జీవుని చేత అంటే పూర్వోక్తేన అన్నాడు అంటే గత ప్రకరణంలో పంచకోశాలు ఉపాధి కాగలిగినటువంటి జీవుడు అని చెప్పుకున్నాం కదా ఆ జీవుని చేత హేయం ఉంటుందో అది మనకు తెలుస్తుంది హేయ అంటే పరిత్యాజ్య బంధ బంధహేతు ద్వైతం బంధానికి కారణమైనటువంటి ద్వైతము మనకు స్ఫుటి భవేత్ అంటే స్పష్టత గచ్చేది స్పష్టమవుతుంది ఏ తావత జీవేనా హేయం ఇది నిశ్చయత ఇవేకం చేస్తే ఏమి తెలుస్తుంది మనకు అని అంటే జీవుని చేత బంధానికి కారణమైనటువంటి ఏ సృష్టి అయితే ఉందో అది హేయం ఉన్నది అని నిశ్చయం అవుతుంది త్యాజ్యం ఉన్నది ఎందుకంటే జన్మవరణం రూపాయి సంసారమే బంధం అహంకారసే అది లేకేజో అనాత్మ వస్తు హే సో ంధుకయ్య హంధం అంటే ఏమిటి అహంకారం మొదలుకొని అనాత్మ వస్తువు అంతా కూడా బంధం అనబడుతుంది ఈ బంధమే కదా మనకు సంసారానికి కారణము ఆ ఎప్పుడైతే ఇది బంధానికి కారణం తెలుస్తుందో అప్పుడు మనకు నిశ్చయమవుతుంది ఇది త్యాజ్యము అని నిశ్చయమవుతుంది ఇది హేయము అని నిశ్చయం అప్పుడు దాన్ని త్యజిస్తాము త్యజిస్తే ఇంకా అవశేషంగా మిగిలేదెవరో కేవలం అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువే అదే తన యొక్క స్వరూపంగా తెలుసుకొని ధన్యుడు అవుతాడు ఇది ప్రయోజనం సరే ఇప్పుడు రెండవ శ్లోకానికి అవతారిక చూద్దాము నను అదృష్ట ద్వారా జీవానామే జగద్త్వం వాదిన వర్ణయంతి అతం ఈశ్వర సృష్టత్వం ఉచ్యత జగం బహుశ్రుతిరోధా నోద్యం ఉత్పయతి అభిప్రీత్య శ్వేతశ్వతర వాక్యం తాత్ అర్థత పఠతి శంకాకరుడు స్వామిజీ సృష్టి ఏదైతే ఉందో ఇది జీవుల యొక్క అదృష్టం ద్వారానే సృష్టించబడుతుంది అని వాదులు చెప్తున్నారు ద్వైతవాదులు కొంతమంది వాదులు చెప్తున్నారు మీరంటున్నారు ఈ జగత్తు ఈశ్వర సృష్టి అని మీరు చెప్తున్నారు కథం ఈశ్వర స్రష్ఠత్వం ఉచతే జగత ఈ జగత్తుకు ఈశ్వరుడే కారణమని మీరు ఎలా చెప్తున్నారు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు బహుశ్రుతి విరోధం చోద్యం చూడు అనేక శృతుల్లో ఈశ్వరుడే జగత్ కారణము అని చక్కగా ప్రతిపాదించబడింది అయితే జీవ సృష్టి ఏదైతే ఉందో ఈశ్వర సృష్టిలోనే కొంత భాగాన్ని ఇతడు నాది అనుకుని అభిమానిస్తాడు కాబట్టి అది జీవ సృష్టి తర్వాత చెప్పుకుందాము కానీ మొత్తం మీద ఈ వ్యవహారిక జగత్ ఉందో ఇది ఎవరి ద్వారా రచింపబడింది అని అంటే ఈశ్వరుని చేత అని సకల శృతులన్నీ కూడా ఉద్ఘోషిస్తూ ఉన్నాయి కానీ జీవుల చేత ఈ సృష్టి రచింపబడలేదు అయితే ఈ శంకలో కూడా కించిత అభిప్రాయం కూడా ఉంది కొందరు వాదులు అన్నాడు కదా అందులో అద్వైత వాది కూడా వస్తాడు జీవ సృష్టి జీవుడే ఈ జగత్తు రచన చేశాడు జీవులే రచించారు అని అనడానికి ఇతర పాటు అద్వైతి కూడా అందరూ కలిసి వస్తాడు అద్వైతయితే ఈశ్వరుడు అని కదా జగత్ కారణము అని అంటే దృష్టి సృష్టి వాదానుసారంగా జీవుడే జగత్కర్త జీవుడే జగత్తు నిర్మించుకున్నాడు మయ్యే ఓదేతి చి జగత్ గంధర్వ అతో అమ్నకతం బ్రహ్మ సర్వజ్ఞం సర్వకారణం అని మనం అద్వైత ముఖరంధంలో చెప్పుకున్నాం కదా ఈ జగత్ కూడా నాయందే ఉత్పన్నది నాయందే ఉంటుంది నాయందే లయమవుతుంది మయ్యే వసకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం జాతి తద్బ్రహ్మాయమస్మ అని అంటూ కైవల్యోపనిషత్తు చెప్తుంది నాయందే ఈ సృష్టి ఉత్పన్నమయి స్థితమై మరి లయమైతుంది అని అంటూ జీవుడే జగత్కర్త అని కూడా శ్రుతులు చెప్తూ ఉన్నాయి ఇది ఉత్తమ సిద్ధాంతం అయితే ఈ వాదము అందరికీ జీర్ణం కాదు అది ఉత్తమాధికారులకైతే జీర్ణమైతది బోధ అయితది కానీ మందాధికారులకు మధ్యమాధికారులకు ఆ బోధ సరిపడదు అందుకని శాస్త్రం కిందికి దిగొచ్చి చెప్పింది ఈ జగత్ ఈశ్వరుడు ఇది సృష్టి దృష్టి వాదానుసారంగా అయితే ఇప్పుడు మనము సృష్టి దృష్టివాదానుసారంగానే చింతన చేస్తున్నాం ఈశ్వరుడే జగత్ కారణము అయితే ఇతర వాదులు ఏదైతే జీవులు అదృష్టం ద్వారా ఈ జగత్తును రచన చేశారు కదా అని చెప్తున్నారని ఏదైతే శంక అది నిరాకరిస్తూ జీవుల ద్వారా కాదు ఈశ్వరుడే ఈ జగత్తును నిర్మాణం చేశాడు అని చెప్తూ ఈ విషయంలో బహుశ్రుతి విరోధాత్ నా ఇదం చోద్యం ఉత్పయుతం అర్హతి అనేక శృతులకు విరోధం ఈ శంక ఎందుకు అనేక శృతులన్నీ కూడా ఎవరు జగత్ కారణం అని చెప్తున్నాయి ఈశ్వరుడే జగత్ కారణం అన్ని శృతులకు విరోధం కాదా జీవులు జగత్ అంటే అందువల్ల ఇత్యభిప్రేత్య ఈ విధంగా అభిప్రాయాన్ని మనసులో ఉంచుకొని అభిప్రాయం అంటే హృదయగత భావో అభిప్రాయ ఇటువంటి భావాన్ని మనసులో పెట్టుకుని గ్రంథకర్త అనేక శృతులను ఉదాహరిస్తూ ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు శ్వేతాశ్వతర వాక్యం తావద అర్థత పటతి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పినటువంటి సృష్టివాచక ప్రమాణాన్ని తీసుకొని చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త శ్లోకం చదవాలి మాయా ప్రకృతి విద్యా మా ఎనంతు మహేశ్వరం సృజతి త్యాహు శ్వేతాశ్వతర సాఖిన ప్రకృతి అంటే ఉపాదన కారణం జని ప్రకృతి ప్రకృతి అంటే ఉపాదన కారణం ఎవరు మాయ ఏ ఉపాదన కారణము పరిణామి ఉపాదాన కారణం మాయ ఇక వివర్త ఉపాదాన కారణం అధిష్టానము మాయినహ మాయ కలవాడు మాయి ఆ మాయి నకారంతం చేత మాయనహ అవుతుంది మాయనంతు మహేశ్వరము అవి ఎవరు అంటే మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు మాయా ఉపాధి కలిగినటువంటి వాడు ఈశ్వరుడు వివర్తో కారణము మరి ఉపాదాన కారణం మాయా ఆ మాయను తీసుకుని ఈశ్వరుడే స మాయీశ్వరుడే సృజతి ఈ జగత్తును రచన చేస్తున్నాడు అని అంటూ శ్వేతశ్వతరకి ఆహోహు శ్వేతశ్వతర సాకి బ్రాహ్మణులు చెప్తూ అని శ్లోకార్థం ఇరవై అంకం మాయోపాధికం ఈశ్వరం ప్రస్తుత అస్మాన్ మాయ సృజతే విశ్వమేతత్ ఇది తస్యవ ఈశ్వరస్ జగత్ సరస్టువం శ్వేతశ్వతర సాకిన వర్ణయంతిర్థ మాయా అనేటువంటి ఉపాదాన కారణాన్ని తీసుకొని మాయా అంటే ఎవరో కాదు ప్రకృతి ప్రకృతి అంటే పరిణామ ఉపాదాన కారణం ఇక మాయి అంటే ఆ మాయా ఉపాధి ఈశ్వరుడు అతనికే మహేశ్వరుడు తెలుసుకోవాలి మాయా ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం తయవభూత ఇస్తు వ్యాప్తం సర్వం ఇదం జగత్ అని అంటూ అక్కడే శ్వతాశ్వత ఉపనిషత్తులో నాలుగో అధ్యాయము పదవ మంత్రం చెప్తుంది కాబట్టి మాయా ఉపాధి గలవైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రస్తుతి అస్మాన్ మాయీ సృజతే ఈ కారణం చేత మాయావి అయినటువంటి ఈశ్వరుడు ఈ విశ్వమును సర్జనం చేస్తాడు అంటే సృజింపజేస్తాడు ఉత్పన్నం చేస్తాడు అని మనకు శ్వేతాశ్వతర సాక్షిలు చెప్తున్నారు తస్యవ ఈశ్వరస్య జగత్స్రష్టత్వం శ్వేతాశ్వతర శాఖ వర్ణయంతిర్థిక శ్వేతాశ్వతర శాఖను అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఈశ్వరుడే జగత్ కారణము అని అంటూ ఉన్నారు అని రెండవ శ్లోకానికి కూడా వ్యాఖ్యానం అయిపోయింది ఇక మూడవ శ్లోకానికి అవతారిక చూడండి ఐతరేపనిషత్ వాక్యం అర్థత అనుసంగ్రామతి ఆత్మ ఇతి ఐతరేపనిషత్తులో కూడా జగత్ కారణం ఈశ్వరుడే అని చెప్పినటువంటి ప్రమాణాన్ని అర్థత ఇక్కడ తీసుకొని చెప్తున్నాడు మూడో శ్లోకం చదవండి ఆత్మాయిద్రే భూత్ సహిక్షత సృజ ఇతి సంకల్పేనా సృజ లోకాన్ సేతాని బహురుచాహ బహురుచులు రుచ అంటే మంత్రం బహుఋచులు అంటే ఋగ్వేదంలోని ఐతరీయ సాఖీయులైనటువంటి వాళ్ళు ఐతరీయోపనిషత్తు ఋగ్వేద అంతర్గతం అనేటువంటిది ఆ ఐతరీయ సాఖీయులు జగత్ ఈశ్వరుడే అని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇదం అగ్రే ఆత్మా వా ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఇదం అగ్రే ఆత్మ ఒకటే ఉండే అంటే వివర్తోపాదానమైనటువంటి అధిష్టాన రూప బ్రహ్మం ఒకటే ఉండే ఆ బ్రహ్మం నందు మళ్ళీ సంకల్పం కలిగింది అంటాడు ఈక్షణ ఈక్షణ చేసినాడు ఈక్షణ అంటే సంకల్పం చేసినాడు కామన చేసినాడు మరి ఎప్పుడైతే కేవలం బ్రహ్మమే ఉందనో బ్రహ్మం కంటే వ్యతిరేకంగా ఎవరు లేరని చెప్పారో మరి ఆ శుద్ధ బ్రహ్మం నందు సంకల్పం ఎలా జరుగుతుంది అంటే కల్పితమైనటువంటి మాయను తీసుకొని సంకల్పం చేస్తాడు కేవలం శుద్ధ చేతనంలో సంకల్పం లేదు కారణాత్మన కారణ రూపంలో ఈ జగత్తు ఉంది అంటే మాయా విశిష్ట చేతనము సంకల్పం చేసింది ఆ మాయా విశిటుడే ఈశ్వరుడు అని పడతాడు అందుకని ఈశ్వరుడే సంకల్పం చేసి సృజాయితి ఈ జగత్తును నిర్మాణం చేయాలి సంకల్పం చేసినాడు స ఈక్షిత లోకాను సృజాయితి సంకల్పేనా అసజద్ లోకాన్ సంకల్పం చేసి ఈ లోకాలన్నింటిని కూడా సృష్టించినాడు సంటే ఆ ఈశ్వరుడే జగత్ కారణం అని చెప్పి బహురుచా ఈ బహురుచులు చెప్తున్నారు అంటే ఐతరీయ శాఖియులు చెప్తున్నారు ఇరవై ఏడో అంకం చూడండి ఆత్మ వాయిదా అగ్రే ఆసీత్ న్యిచన మిషత్ స ఈక్షతృజయ్ స ఇమాన్ లోకాన్ అసృజత ఇనెన్ వాక్యన అద్వితీయ పరమాత్మన జగత్స్రష్టుత్వం బహురుచా అనగా రుక్ శాఖాధ్యాయున ఆహు ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము ఈ జగత్తు నిశ్చయముగా ఒకే ఒక ఆత్మ రూపమై ఉండే ఆత్మ ఒకటి మాత్రమే సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము ఉండే ఇక నాణ్యత కించన మిషత్ అంటే మిషత్ అంటే క్రియావాన్ అంటే ఎవరు కూడా ఆత్మ కంటే భిన్నంగా క్రియ చేసేవాడు సంకల్పం చేసేవాడు ఎవరూ లేరు అక్కడ ఆ ఆత్మ భిన్న పరమాత్మనే మళ్ళీ జీవుల యొక్క సమష్టి కర్మ ఫలోముఖమైనప్పుడు ఆ కర్మను నిమిత్తంగా తీసుకొని సంకల్పం చేసినాడు ఏమని అంటే స ఈక్షిత లోకాన్ను సృజ ఇతి అని అంటూ ఈ విధంగా సంకల్పం చేసి ఇమాన్ లోకాన్ అసృజత ఈ లోకాలను సృష్టించినాడు అని ఐతరీయ సాకీయులైనటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ క్షణం అంటే ఆలోచన లేదా కామన సంకల్పము అని ఈ విధంగా తెలుసుకోవాలి వృక్షాఖ అధ్యయన అహో వృక్షాఖను అధ్యయనం చేసేటువంటి వాళ్ళు చెప్తూ అని మూడో శ్లోకానికి కూడా వ్యాఖ్యానం అయిపోయింది ఇక నాలుగో శ్లోకానికి అవతారిక చూడండి ఈశ్వరస్య జగత్ కారణత్వే తైతిరీయ హాపి ప్రమాణం ఇది అభిప్రయత్య తద్వాక్యం అర్థత పట్టతి ఇప్పుడు ఈశ్వరుడే జగత్ కారణము ఈశ్వరుడే సృష్టిని రచన చేసినాడు అనే విషయంలో అనేక శ్రుతులు చెప్తున్నాయి అన్నాడు కదా శ్వేత శ్వతర ఉపనిషత్తు ప్రమాణం చూపెట్టాడు ఐతరీయ ఉపనిషత్తు ప్రమాణం చూపెట్టాడు అట్లే తైతరీయ శృతి ప్రమాణం కూడా చూపెడుతున్నాడు నాలుగు ఐదు రెండు శ్లోకాలు ఖం వాయు అగ్ని జలో ధ్యాన్న దేహాహ క్రమాదమి సంభూత బ్రహ్మణ్ ఏ తస్మాత్మను బహుశా అహమే వాత ప్రజామ తర్వం జగదిత్యా తిత్తిరిలో కూడా తరియ శృతి జగత్ కారణం ఈశ్వరుడు అని చెప్తుంది ఖం అంటే ఆకాశము వాయువు అగ్ని జలము ఉరివి అంటే పృథివీ మరియు ఔషధులు క్రమంగా ఇవన్నీ కూడా ఆత్మభిన్న బ్రహ్మం నుండి ఉత్పన్నమైనయి అని ఒక చోట చెప్పిందిన్నది తైత్తి శృతిలోనే తస్మాద్ వాయు తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు రాథివీ పృథివీభ్యో ఔషధ ఓషధిభ్యో అన్నం అని ఈ విధంగా క్రమ సృష్టి అని ఉన్నది తైత్తి ఉపనిషత్తులో రెండు ఒకటి ఒకటిలో అట్లే సమయత బహుశాం ప్రజా ఏయా ఇది అక్కడ 2 డాష్ ఆరు లో చెప్పింది ఈ విధంగా అన్యత్ర అక్కడనే తైతరీయ శృతిలోనే చెప్పింది ఈ రెండు విధాలుగా కూడా చెప్తే కూడా జగత్ కారణం అని సిద్ధం మనకు అని ఈ తైత్రీయ శృతిని ప్రమాణంగా ఇచ్చి జగత్ కారణం అని సిద్ధి చేసినాడు టీక చూడండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇపక్రమ్య తస్మాద్ ఏ తస్మా ఆత్మన సంబుత అన్నాషన వాక్యన గుహిత ప్రత్యే ఆకాశాది దేహపర్యంతం జగద్ ఉత్పన్నం అభిదాయ ఉపరిష్టా సకామయత బహుశాం ప్రజాయ్ స తప్ప ఇదం సర్వ అసృతం కిచన ఇది వాక్యన త్రహ్మణ జగత్సర్జన ఇచ్చాపూర్వక పరీచన జగత్సరస్తు ఆహ ఇరి ఉపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మం యొక్క ప్రతిపాదన చేయుటకు ఉపనిషత్తు ఉపక్రమించి మరి బ్రహ్మం యొక్క జ్ఞానం కలగాలంటే సాక్షాత్గా కలగదు ఎందుకంటే ఉత్తమాధికారులకు స్వరూప లక్షణం చేత చెప్తే సరిపోతుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది బ్రహ్మం యొక్క స్వరూప లక్షణం ఉత్తమాధికారులకు ఇది యోగ్యమే ఉంది కానీ మరి మధ్య మందమాధికారులకు వాలంటే మరి అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతని చెప్పిన ప్రకారంగా అధ్యారోప అపవాద న్యాయాన్ని అనుసరించి ఆరోపణ చేసింది జగత్తును మరి జగత్తును ఆరోపణ మరి జగత్ కర్త చెప్పాలి కదా అప్పుడు చెప్పింది తస్మాద్ వాయే తస్మాదనహా ఆకాశ సంబూతహంటూ ఈ ప్రత్యేకమైన పరమాత్మ నుండే ఈ ఆకాశాది క్రమ జగత్తు రచింపబడింది అని చెప్తూ అన్నాషా అన్నం నుండి పురుషుడు అంటే పృథ్వీ దగ్గరికి చెప్పి పృథివీభ్యో ఓషదహ ఓషధిభ్యో అన్నం అన్న రసహ రసాద్ పురుష ఈ విధంగా కర్మ చేత చెప్పి వాఖ్యాన గుహాహితత్వేన ప్రత్యేక భిన్నాత్ అయితే ఆ పురుషుడు ఆ జీవుడు ఉత్పన్నమైన తర్వాత అతడు ఈ పంచకోశాల చేత ఆవరింపబడిన వాడైనాడు అక్కడ మనం పూర్వ ప్రకరణలు చెప్పిన ప్రకారంగా తస్మాద్ తస్మాద్ అన్నమయాద్ ప్రాణ ప్రాణ ప్రాణమయాద మనహ అనంటూ ఒకదాని లోపల ఒకటి ఒకదాని లోపల ఒకటి పంచకోశాలని చెప్పి చివరికి ఆ ప్రత్యేకమైన పరమాత్మను వివేకం బ్రహ్మ స్వరూపునిగా నిర్ధారణ చేసి ఆకాశం మొదలుకొని దేహపరి అంత ఈ జగత్ కూడా ఈ ప్రత్యేకమైన పరమాత్మ నుండే అని ఈ విధంగా అభిదాయ అంటే చెప్పి ఉపరిష్ట తరువాత మళ్ళీ రెండో డాస్ ఆరులో సకామయత బహుశా ప్రజాయ ఇది అని అంటూ ఆ ఈశ్వరుడు సంకల్పం చేసినాడు వీక్షణ చేసినాడు ఆలోచన చేసినాడు ఏమని నేను అనేక రూపులుగా అగుదును గాక అని ఆలోచన చేస్తే స తపో అతప్యత తపస్సు చేసినాడు అంటాడు తపస్సు అంటే ఇక్కడ ఏమర్థం తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చొని తపస్సు చేసిన కాదు ఇక్కడ తప ఆలోచనే తప అనే శబ్దానికి ఆలోచనఅర్థం ఆలోచన చేసినాడు స తపస్ తత్వ అంటే అతడు ఆలోచన చేసే ఇదం సర్వం అసృజత ఇదంతా కూడా ఎదిదం కించన ఈ దృశ్యం మన జగత్ ఏదేదైతే మనకు ప్రతి మనం అవుతున్నదో సూక్ష్మ ప్రపంచం కావచ్చు స్థూల ప్రపంచం కావచ్చు కొంత ప్రపంచం దృష్టం కొంత ప్రపంచం శృతం మనకు కనపడేటువంటి ఈ దేహాదిక ప్రపంచం గటపటాది ప్రపంచం మనకు గోచరం ఉన్నది దృష్టం ఉన్నది కానీ అదృష్ట ప్రపంచం కూడా ఉంది కదా స్వర్గాది లోకాలు బ్రహ్మలోకాలు ఇత్యాదులు దృష్టం గాని అదృష్టం గాని కించన ఏదేది ప్రపంచం ఉన్నదో ఇదంతా కూడా సర్వం అసృజత ఈ సమస్తం ను కూడా సృష్టించినాడు ఎవరు ఈశ్వరుడే ఇది వాఖ్యేనా తస్యవ బ్రహ్మణ జగత్సర్జన ఇచ్ఛ పూర్వక పర్యాలోచన జగత్స్రష్టత్వం ఆ మాయా విశిష్ట చేతనమునకే జగత్సర్జన ఇచ్చగలిగింది జగత్తు రచన చేయాలి బహుశాం ప్రజాయనే అనేక రూపాలుగా అవుదును గాక అని ఈ విధంగా తపం చేసి ఆలోచన చేసి జగత్తు రచన చేస్తున్నాడని ఆ ఈశ్వరునికే జగత్ చెప్పబడింది అని తిత్రి ఆహా ఇత్య తైత్త సాఖియులు చెప్తూ ఉన్నారు హరి ఓం సహనావతు సహనౌఘునత్తు సహవీర్యం కర్వావహ తేజస్వినధీతమస్సు మా విద్విషావహై ఓ శాంతి శాంతి